తలపోత బాతె తలపులకు తమ కొలదిరంగని మతి కోడాడగా ఆపదలు బాతె అందరికి తమ చాపలపు సంపదలు సడిబెట్టగా పాపములు బాతే ప్రాణులకును మతి పాప తమ్ము బాధించగా జగడాలు బాతె చెనులకును తమ పగలైన కోపాలు కోపాలుపై కొనగా పగలుబాతె పలలబెట్టడి తమ్ము తగిల్చు మమత వేదనముసేయగా భయములు బాతే పరులకును తమ దయలేక అలయించు ధనముండగా జయములు బాధె సతతమును కింత నయగారి